యూనిట్ ట్వల్ఫ్ లెసన్ ఫార్టీ ఎయిట్ లిస్ ఓన్లీ స్టార్ట్ రవి ఇక్కడ ఏం చేస్తున్నావు మామిడి పళ్ళు కోస్తున్నాను ఏమిటి ఆ సంచి అందులో ఏముంది ఏమీ లేదు ఖాళీ సంచి నాకు కూడా ఒక పండు తీసుకో నువ్వు బయటికి వెళ్తున్నావా లేదు అదిగో చూడు ఆ పండు చాలా బాగుంది అది కొయ్యి ఏమిటి బ్లేడ్తో కోస్తున్నావు కత్తి ఉంది కదా కత్తికి పదును లేదు మీ తమ్ముడు లోపల ఏం చేస్తున్నాడు శర్మకు ఉత్తరం రాస్తున్నాడు తలుపు కొట్టు వాడు నీకోసమే ఎదురు చూస్తున్నాడు వాడి దగ్గర శర్మ అడ్రస్ లేదు డైరీలో ఉంది వెతుకు ఇందులో ఎక్కడా లేదు ఇంకొకసారి వెతుకు ఎందులో చూస్తున్నావు అది పాత డైరీ బయట ఎవరో తలుపు కొడుతున్నారో తలుపు దియ్యి మోహన్ నేను తీస్తున్నాను బయట ఎవరూ లేరు గాలికి తలుపులు చప్పుడు చేస్తున్నాయి సరే ఆ కుర్చీని తలుపు దగ్గరికి నెట్టు ఇందులో ఏ ఒక్క ఆయుధాలున్నాయి వాటి మీద ఈ పుస్తకం పెట్టుట్ స్టార్ట్ రవి ఇక్కడేం చేస్తున్నావు రవి ఇక్కడేం చేస్తున్నావు మామిడిపళ్ళు కోస్తున్నాను మామిడిపళ్ళు కోస్తున్నాను ఏమిటి ఆ సంచి ఏమిటి ఆ సంచి అందులో ఏముంది అందులో ఏముంది ఏమీ లేదు ఖాళీ సంచి ఏమీ లేదు ఖాళీ సంచి నాకు కూడా ఒక పండువు నాకు కూడా ఒక పండువు తీసుకో తీసుకో నువ్వు బయటికి వెళ్తున్నావా నువ్వు బయటికి వెళ్తున్నావా లేదు లేదు అదిగో చూడు అదిగో చూడు ఆ పండు చాలా బాగుంది ఆ పండు చాలా బాగుంది అది కొయ్యి అది కొయ్యి ఏమిటి బ్లేడ్తో కోస్తున్నావు ఏమిటి బ్లేడ్తో కోస్తున్నావు కత్తి ఉంది కదా కత్తి ఉంది కదా కత్తికి పదును లేదు కత్తికి పదును లేదు మీ తమ్ముడు లోపల ఏం చేస్తున్నాడు మీ తమ్ముడు లోపల ఏం చేస్తున్నాడు శర్మకు ఉత్తరం రాస్తున్నాడు శర్మకు ఉత్తరం రాస్తున్నాడు తలుపు కొట్టు తలుపు కొట్టు వాడు నీకోసమేస్తున్నాడు వాడు నీకోసమే ఎదురు చూస్తున్నాడు వాడి దగ్గర శర్మ అడ్రస్ లేదు వాడి దగ్గర శర్మ అడ్రస్ లేదు గోపీ లోపలిగిరా గోపి లోపలి ఈ ఉత్తరం మీద శర్మ అడ్రస్ రాయి ఈ ఉత్తరం మీద శర్మ అడ్రస్ రాయి శర్మ అడ్రస్ డైరీలో ఉంది వెతుకు శర్మ అడ్రస్ డైరీలో ఉంది వెతుకు ఇందులో ఎక్కడా లేదు ఇందులో ఎక్కడా లేదు ఇంకొకసారి వెతుకు ఇంకొకసారి వెతుకు ఎందులో చూస్తున్నావు ఎందులో చూస్తున్నావు అది పాత డైరీ అది పాత డైరీ బయట ఎవరో తలుపు కొడుతున్నారు బయట ఎవరో తలుపు కొడుతున్నారు తలుపు తీయి మోహన్ తలుపు తీయి మోహన్ నేను తీస్తున్నాను నేను తీస్తున్నాను బయట ఎవరూ లేరు బయట ఎవరూ లేరు గాలికి తలుపులు చప్పుడు చేస్తున్నాయి గాలికి తలుపులు చప్పుడు చేస్తున్నాయి సరే ఆ కుర్చీని తలుపు దగ్గరికి నెట్టు సరే ఆ కుర్చీని తలుపు దగ్గరికి నెట్టు ఇందులో ఏవో కాగితాలున్నాయి ఇందులో ఏవో కాగితాలున్నాయి వాటి మీద ఈ పుస్తకం పెట్టు వాటి మీద ఈ పుస్తకం పెట్టు డ్రిఅప్ డ్రిల్ స్టార్ట్లో ఇంట్లో ఏమీ లేదు ఆ ఇంట్లో ఏమీ లేదు లేరు. ఎవరు గదిలో లేరు చప్పుడు చేస్తున్నాయి తలుపులు చప్పుడు చేస్తున్నాయి గాలికి కిటికీ తలుపులు చప్పుడు చేస్తున్నాయి చేస్తు దగ్గరికి నెట్టు నెట్టు కుర్చీ కుర్చీని బల్ల దగ్గరికి నెట్టు ఈ కుర్చీని బల్ల దగ్గరికి నెట్టు సరే సరే ఈ కుర్చీని బల్ల దగ్గరికి నెట్టుట్యూషన్ చదువుతున్నాడు ఏరుతున్నాడు గోపి మామిడి పళ్ళు కోస్తున్నాడు నేను పుస్తకం నేను పుస్తకం ఉత్తరం చదువుతున్నాను సరళ తలుపు తీస్తున్నది కొట్టు సరళ తలుపు కొడుతున్నది అతను కుర్చీని తీసుకొస్తున్నాడు అతను కుర్చీని నెడుతున్నాడు సుశీల కలంతో రాస్తున్నది పెన్సిలు కొట్టు సుశీల పెన్సిల్తో కొడుతున్నది కాలు నెట్టు సుశీల తో నెడుతున్నది కత్తి కొయ్యి సుశీల తో కోస్తున్నది పెన్సిలు రాయి సుశీల పెన్సిల్తో రాస్తున్నది రవి నేను ఏం చేస్తున్నాను నేను చపాతీలు చేస్తున్నాను గీత కమల ఏం చేస్తున్నారు పూలు కొయ్యి గీతా కమల పూలు కోస్తున్నారు నువ్వు ఏం చేస్తున్నావు కుక్కను కొట్టు నేను కుక్కను కొడుతున్నాను శర్మ ఏం చేస్తున్నాడు నన్ను నెట్టు శర్మ నన్ను నెడుతున్నాడు అతను బయటికి వెళుతున్నాడా స్కూలులో రవి ఉన్నాడు శర్మ నువ్వు స్కూలుకు వెళ్లకు అక్కడ రవి ఉన్నాడు ఇంట్లో గోపాలరావు గారున్నారు శర్మ నువ్వు ఇంటికి వెళ్లకు అక్కడ గోపాలరావు గారు ఉన్నారు లోపల పులి ఉన్నది శర్మ నువ్వు లోపలికి వెళ్లకు అక్కడ పులి ఉన్నది బయట కుక్క ఉన్నది శర్మ నువ్వు బయటికి వెళ్లకు అక్కడ కుక్క ఉన్నది చెట్టు దగ్గర ఉన్నది శర్మ నువ్వు చెట్టు దగ్గరికి వెళ్లకు అక్కడ ఏనుగు ఉన్నది ఈ గదిలో ఎవరున్నారు గదిలో ఎవరు లేరు నా సంచి నీ సంచిలో ఏమీ లేవు నా ఏమున్నదిేమీ లేదు మన ఇంట్లో ఎవరున్నారు మన ఎవరు లేరు కుక్క ఎక్కడున్నది మా కుక్క ఎక్కడా లేదు వాళ్ల కళాలు ఎక్కడున్నాయి వాళ్ల కళలు ఎక్కడా లేవు ట్రాన్స్ఫర్మేషన్ డ్రిల్ ఆ పుస్తకంలో ఏముంది అందులో ఏముంది ఈ సంచిలో ఏముంది ఇందులో ఏముంది ఆ పెట్టెలో నీ గడియారం ఉంది అందులో నీ గడియారం ఉంది కొత్త చొక్క ఏ పెట్టెలో ఉంది కొత్త చొక్క ఎందులో ఉంది నా సంచి ఏ ఆలమర్లా ఉంది నా సంచి ఎందులో ఉంది